తోడిదే తన తగులు జీవుడిది ఎరిగితే చిక్కనీదు తగులు కన్నుల చూచినంతనే కలుగునుదగులు మిన్నక మాటలాడితే మిగులాదగులు పన్నుగా నవ్వితేనూ పాదుగొనుదగులు ఎన్నైనా నోరకుండితేనేమి లేదు తగులు పీనులొగ్గి వినబోతే విశ్వమెల్లాదగులు ఆనతి సహవాసానంటుగొనుదగులు పూని లోకుల పొందుల కొదిగొనుతగులు మూనాన నూరకుండితే తగులు కరుణించి ఏమిచ్చినా గట్టియవునుతగులు దొరతనానమించితే తొడరునుతగులు ధరణి శ్రీవేంకటేశు దళి ఏకాంతాన నిరవై ఒరకుండితే ననయదుతగులు